Hareh o ఓం శాంతి శాంతి హి శృతి స్మృతులయందు ఆత్మ అద్వితీయము అనంటూ చెప్పబడింది ఏకమేవా ద్వితీయం బ్రహ్మ అనంటూ చాందోగ్య శృతి చెప్తూ ఉంది అద్వైతము అద్వైయము అద్వితీయము అని శబ్దాలు పర్యాములు అర్థం ఒకటి అద్వైతం అనగా సజాతీయ స్వగత భేద రహితము అని అర్థం అద్వైతము అనే దానికి విశ్లేషణ చేస్తూ తేజబిందు మూడవ అధ్యాయము నలభై ఏడవ ఈ విధంగా చెప్పబడింది సజాతీయం నే కిజాతీయం క్వెత్ స్వగతంచే కింఛిత్ నమే భేద తయెత్ స్వజాతీయమనంటే సమాన జాతి గల పదార్థాలయందు లేదా వ్యక్తుల ఎందు ఉన్నటువంటి భేదము సజాతీయ భేదం ఉదాహరణకు ఒక బ్రాహ్మణుడు మరొక బ్రాహ్మణుడు ఇద్దరు బ్రాహ్మణులు ఉన్నారు ఒక పేరు యజ్ఞదత్తుడు ఒకయన పేరు దేవదత్తుడు వీరిద్దరిలో బ్రాహ్మణత్వ జాతి సమానముంది ఇద్దరు బ్రాహ్మణులే కాబట్టి బ్రాహ్మణత్వం ఇద్దరులో ఉంది కానీ వ్యక్తి భేదం ఉంది యజ్ఞదత్తుడు అంటే దేవదత్తుడు కాదు దేవదత్తుడు అంటే యజ్ఞతత్తుడు కాదు భేదం ఉంది ఇద్దరిలో కానీ జాతి ఒకటే ఈ భేదం ఎటువంటి భేదం అని అంటే సజాతీయమైనటువంటి భేదం అనబడుతుంది అట్లే అన్యజాతి గల వారితో ఉన్నటువంటి భేదము విజాతీయ భేదం అదే బ్రాహ్మణునికి ఇతర జాతుల వారి చేత భేదముంది క్షత్రియ వైశ్య శూద్ర మొదలైన వారి చేత భేదముంది ఎందుకంటే బ్రాహ్మణుడు అంటే క్షత్రుడి కాదు క్షేత్రుడు అంటే బ్రాహ్మణుడు కాదు భేదముంది ఇప్పుడు ఇక్కడ ఈ భేదానికి ఏమని చెప్పాలి విజాతీయ భేదము అని చెప్పాలి ఇద్దరు జాతి వేరు వేరు కదా క్షత్రియము వైశ్య శూద్ర వీళ్ళ జాతులు వేరున్నాయి బ్రాహ్మణుడి జాతి వేరు ఉంది అందుకని బ్రాహ్మణుడి కంటే ఇతరమైనటువంటి అన్ని కూడా విజాతీయం లేవు ఒకటి ఇతరమైన వారికి బ్రాహ్మణునికి విజాతీయ భేదము ఉంది ఇక అదే బ్రాహ్మణ రూప వ్యక్తి ఎందు అనేక అవయవాలున్నాయి కదా కాలు చెయ్యి ముక్కు నోరు చెవి మొదలైనటువంటి అవయవాలు ఉన్నాయి కదా ఈ ఒకే బ్రాహ్మణ రూప వ్యక్తి అవయవాల భేదం ఉంది ఎందుకనంటే కాలు అంటే కన్ను కాదు కన్ను అంటే ముక్కు కాదు ముక్కు అంటే చెవి కాదు అవయవాలలో భేదముంది అందుకని తనయందు ఉన్నటువంటి అవయవాల భేదం ఏదైతే ఉందో దీనికి స్వగత భేదము అంటారు స్వ అంటే తను గత అంటే ఉన్నటువంటి స్వగత అంటే తన ఉన్నటువంటి భేదము స్వగత భేదము అనబడుతుంది ఈ విధమైన మూడు రకాల భేదములు బ్రహ్మవునందు అత ఆత్మయందు లేవు ఆత్మకు సజాతీయమైన వస్తువు మరొకటి ఉంటే సజాతీయ భేదం చెప్పవచ్చు కానీ బ్రహ్మం కంటే భిన్నమైనటువంటి సజాతీయ బ్రహ్మం ఇంకొకటి ఉందా చైతన్యం కంటే భిన్నమైన చైతన్యం మరొకటి ఉందా అంటే లేదు అందువల్ల సజాతీయ భేదం చెప్పడానికి రాదు స్వామీజీ శాస్త్రాల లోపల అంతర్యామి సూత్రాత్మ బ్రహ్మ విష్ణు శివ మొదలైనటువంటి చైతన్య భేదము చెప్పబడింది కదా చతుర్ముఖ బ్రహ్మ కూడా బ్రహ్మం అంటాము శుద్ధ బ్రహ్మ కూడా బ్రహ్మం అట్లే విష్ణు రుద్ర ఇవన్నీ కూడా చైతన్యములే కదా మరి చైతన్య భేదం ఉంది కదా బ్రహ్మకు భిన్నమైనటువంటి చేతనాలు మనకు శాస్త్రంలో చెప్పబడుతున్నాయి అందువల్ల సజాతీయ భేదము ఉంది అని ఈ విధంగా ఒకవేళ శంకించినట్లయితే ఈ చేతనాల ఎందు భేదం అయితే మనకు అంతర్యామి విరాట్ బ్రహ్మ విష్ణు రుద్రాదులు ఏవైతే మనకు భేదములు కనపడుతున్నాయో అవి ఔపాధిక భేదంలే కాని స్వరూపం చేత లేదు అంటే ఆయా ఉపాధులు విష్ణు యొక్క ఉపాధి చతుర్భుజాది ఆకారంతో శంఖక్ర గ మొదలైనటువంటి ధరించినటువంటి ఉపాధి ఉందో అది విష్ణు యొక్క ఉపాధి మరియు నీలకంఠుడు నాగాభరణుడు త్రిశూలధారి మొదలైనటువంటి ధర్మ విశిష్టమైనటువంటి ఉపాధి శివునికి ఉంది అట్లే ఆయా పేర్లతో పిలువబడుతున్నటువంటి చేతనాలకు ఆయా ఉపాధులు భిన్న భిన్నంగా ఉన్నాయి కానీ వాస్తవంగా చేతనంలో భేదం లేదు చైతన్యం ఒకటే ఉపాధులు భిన్న భిన్నంగా ఉన్నందువలన చైతన్యంలో భేద వ్యవహారం జరుగుతుంది బ్రహ్మ విష్ణు రుద్రాది రూపం చేత భేద వ్యవహారము జరుగుతుంది కాని స్వరూపంచేత భేదం లేదు ఏకఏవహి భూతాత్మ భూతే భూతే వ్యవస్థిత ఏకదా బహుదా చైవ దృశ్యతే జల అని మనకు బ్రహ్మబిందునిషత్తు చెప్తూ ఉంది ఏక ఏవహి భూతాత్మా భూతే భూతే వ్యవస్థిత ఒకే ఒక ఆత్మ సకల భూతాలలో ఆయా ఉపాధులను స్వీకరించి భిన్న భిన్నంగా వ్యవహరింపబడుతుంది నైవ స్త్రీ నపుంమానేస నైవ చాయం నపుంసక శరీర మాదత్తే తేన తేన సయుధ్యతే అనంటూ శ్వేతాశ్వేత ఉపనిషత్తు చెప్తుంది ఆ చైతన్యము స్త్రీ కాదు పురుషుడు కాదు నపంసకుడు కాదు ఆయా శరీరాలను ధారణ చేసుకున్నందులన స్త్రీ పురుష భేదం చేత వ్యవహారము చేయబడుతుంది కానీ వాస్తవంగా చైతన్యంలో భేదం లేదు అనంటూ మనకు ఉపనిషత్తు చెతూ ఉంది రూపం రూపం ప్రతి రూపో బ అనంటూ కఠోపనిషత్తు మరియు బృహదారణ యొక్క ఉపనిషత్తు కూడా చెప్తూ ఉంది ఆయా ఉపాధులను ధారణ చేసుకుని ఆ ఉపాధుల వలె గోచరిస్తుంది కాని ఆ ఉపాధులంటే చైతన్యం కాదు చైతన్యం నందు లేవు ఇవి చైతన్యం కల్పితమైనటువంటి ఉపాధులు కల్పించబడ్డాయి ఏ విధంగా ఆకాశం నందు ఘటము ఆ ఘట మర్యాదమైనటువంటి ఘటాకాశము అని వ్యవహరింపజేస్తుంది ఆ ఘటము అందువల్ల ఈ చైతన్యములో భేదం ఏదైతే కనపడుతుందో అది ఔపాధిక భేదము ఆ ఔపాధిక భేదం కల్పితం వాస్తవం కాదు అందుకని చైతన్యము ఒక్కటే బ్రహ్మము ఒక్కటే ఏకం ఏవ అద్వితీయం అని తెలుసుకోవాలి అందువల్ల ఒకటే ఒకటి ఉన్నందువలన సజాతీయమైన బ్రహ్మం మరొకటి లేనందువలన సజాతీయ భేదము బ్రహ్మమునకు లేదు అట్లే విజాతీయ భేదము ఉందా లేదు అయితే స్వామీజీ బ్రహ్మం కంటే భిన్నమైనటువంటి జడ ప్రపంచం కనపడుతుంది కదా మరి బ్రహ్మం చేతనం అయితే ఇది జడముంది విజాతీయం ఉన్నది కదా మరి విజాతీయ భేదం లేదని ఎలా చెప్తున్నారు మీరు అనంటే ఏ జడ ప్రపంచంను బ్రహ్మమునకు విజాతీయ భేదము శంకించుతున్నావో ఆ ప్రపంచము సత్యమా ప్రపంచం సత్యమైతే రెండు వస్తువులు సత్యమవుతాయి బ్రహ్మము సత్యము మరియు ప్రపంచము సత్యము రెండిటికి భేదం చెప్పవచ్చు ఏ విధంగా వ్యవహారిక రీత్యా ఇదొక ఘటముంది ఇది ఒక పటముంది పటం అంటే వస్త్రం ఈ ఘటం అంటే పటము కాదు పటమంటే ఘటము కాదు రెండిటికి అన్యం అన్యం యొక్క అభావం ఉంది కాబట్టి దీనికి అన్యోన్యాభావం అన్యోన్యాభానికే భేదం అంటాం మనం అవి రెండు వ్యవహారికంగా విద్యమానం ఉన్నాయి కాబట్టి అవి రెండింటికి మనం భేదం చెప్పగలుగుతున్నాం అట్లే బ్రహ్మం పారమార్థికము మరి ప్రపంచం కూడా పారమార్థిక సత్యం గనక ఉన్నట్లయితే ప్రపంచమునకు బ్రహ్మమునకు భేదము చెప్పవచ్చు కానీ ప్రపంచము సత్యం కాదు కదా అది కల్పితం ఉన్నది బ్రహ్మమునందు అధ్యస్థం ఉన్నది సత్య వస్తువులకే భేదం చెప్పవచ్చు కానీ ఒక మిస్ వస్తుకు మరొక సత్య వస్తువుకు భేదము చెప్పుకు వీలు కాదు స్వానుభవ దర్శకారులు కూడా నూట యాభై తొమ్మిదో శ్లోకంలో చెప్పారు సతో హి భేద పరికల్పనీయ రెండు సద్వస్తువులుంటే ఆ రెండిటికి భేదం చెప్పవచ్చు ఇదంటే ఇది కాదు ఇదంటే ఇది కాదు నా సత్సతో భిన్నత అసద్వస్తువునకు సద్వస్తువునకు వాస్తవమైనటువంటి భేదము లేదు కల్పిత భేదం చెప్పవచ్చు కల్పితమంటే సత్యమా దాంతో మన హాని ఉందా ఏమీ లేదు దాంతో ఏం వ్యవహారం ఘటించదు ఈ విధంగా గంగోదకస్థ మృగోద కేద కథం వాస్తవతాముపై గంగా జలమునకు మృగజలమునకు భేదం ఉందంటారా ఉందంటారనుకోండి ఎందుకంటే అది మృగజలం అయ్యేది గంగా ఉంది కదా స్వామి అని అంటాం వాస్తవ భేదముందా మృగజలం వాస్తవం ఉందా సత్యముందా మిథ్యా గదా ఆ వస్తు వస్తువునకు మరి సత్యమైనటువంటి గంగా జలమునకు భేదం ఎలా చెప్పగలుగుతాం వాస్తవ భేదం లేదు ఇక్కడ సత్య వస్తువులు భేదము చెప్పవచ్చు అందువల్ల ఈ బ్రహ్మమునకంటే భిన్నమైనటువంటి జడ అది కల్పితము మిథ్యా ఉన్నందువలన పారమార్థిక సద్రూపమైనటువంటి బ్రహ్మమునకు జడ ప్రపంచమునకు విజాతీయ భేదము చెప్పడానికి ఆస్కారమే లేదు రజ్జుయందు సర్పము కల్పితమున్నది వాస్తవం కాదు దర్పణం నందు నగరం యొక్క ప్రతిబింబము అది ఆభాస రూపమే వాస్తవంగా లేదు మరి సాక్షియందు ప్రతీయమానమకు స్వప్న జగత్తు అది కూడా కేవలం ప్రాతీతికం వాస్తవము కాదు ప్రతీతి మాత్రం చూసే పూర్తి కనపడుతుంది అంతేగాని వాస్తవంగా లేదు అట్లా బ్రహ్మం ఈ జగత్తు కూడా కేవలం ప్రతీతి మాత్రం వాస్తవం కాదు మరేమనగా మిథ్యా ఉంది విశ్వం దర్పణ దృశ్యమానగరీ తుల్యం నిజాంతర్గతం పశన్నాయో భూత నిద్రయాక్షాత్ కురు ప్రబోధ సమయ స్వాత్మానమే వాయం తస్మై శ్రీ గురుమూర్తమ శ్రీ దక్షిణామూర్త ఏ అని అంటూ మనకు జగద్ గురు శంకరాచార్యుల వారు దక్షిణామూర్తి స్తోత్రంలో చెప్పారు గంధర్వ ఏ విధంగా మిత్యను అర్థంలో కనపడేటువంటి నగరం ప్రతిబింబం ఏ విధంగా మిత్యను మరి సాక్షి స్వప్నం ఏ విధంగా మిథ్యను ఈ జగత్ కూడా మిత్యనే స్వప్నములో ఉన్నంత స్వప్న జగత్తు సత్యముగా తోస్తుంది కానీ స్వప్నం నుంచి లేచిన తర్వాత స్వప్న జగత్తు అదేమైంది మిథ్యా కల్పితం అని సిద్ధమైంది వాస్తవం కాదు ఒకవేళ స్వప్న జగత్తు వాస్తవం స్వప్నంలో ఒక మిత్రునికి వంద రూపాయలు ఇచ్చావు మళ్ళీ జాగ్రత్తలకి వచ్చిన తర్వాత ఆ మిత్రుని దగ్గరికి వెళ్లి వంద రూపాయలు అడుగుతావా ఏమయ్యా నీకు రాత్రి నిద్రలో వంద రూపాయలు ఇచ్చాను మరి ఆ వంద రూపాయలు నాకు తిరిగి ఇవ్వు అని అడుగుతావా ఎందుకు మిథ్యా ఉంది వాస్తవం కాదు అట్లే ఈ జాగ్రత్త జగత్తు కూడా బ్రహ్మ ఉన్నందు అధ్యస్థం ఉన్నందువలన ఇది కూడా మిథ్యయే మరి మిథ్య అయినటువంటి జగత్తునకు సత్యమైనటువంటి పర వాస్తవ భేదం లేదు చెప్తే చెప్పు కల్పిత భేదం అదే వాస్తవమా అది లేనే లేదు వాస్తవంగా నని ఈరోజు న చోత్పత్తి నవద్ధు నచ్చ అని ఈ విధంగా చెప్పింది కాబట్టి బ్రహ్మమునకు విజాతీయ వస్తువు మరొకటి లేదు కాబట్టి ఒకవేళ ఉన్న జగత్తు ేదం చెప్పాలి అని అంటే ఆ జగత్తు మిథ్యా కాబట్టి మిథ్యా అయినటువంటి జగత్తు సత్యమైన బ్రహ్మనకు వాస్తవమైనటువంటి భేదము లేదు కాబట్టి విజాతీయ భేదము లేదు మిథ్యా వస్తువుకు అధిష్టానం కంటే భిన్న సత్త లేదు అధిష్టానమే మనకు వివర్తమై గోచరిస్తుంది రజ్జువే సర్పం గోచరిస్తుంది అక్కడ సర్పం అనేది కొత్తగా ఉత్పన్నం కాలేదు ఎక్కడి నుంచో రాలేదు అక్కడ సర్పం అనేది వాస్తవంగా లేనేలేదు అక్కడ కానీ ఏమి అంటే జ సర్పం వలె భాషిస్తుంది అట్లా ఈ బ్రహ్మమే జగత్తు వలె భాషిస్తుంది కాబట్టి జగత్తును కూడా భిన్నంగా చెప్పడానికి రాదు ఎందుకు అధ్యస్త వస్తువు అధిష్టానం కంటే భిన్నంగా ఉండదు ఇది నియమం అందువల్ల కూడా విజాతీయ భేదము చెప్పడానికి రాదు ఇక స్వగత భేదం అంటావా ఏ విధంగా బ్రాహ్మణుని ఉదాహరణ తీసుకొని అతని శరీరంలో అవయవాల భేదం ఉన్నది కదా ఒక అవయవం అంటే మరొక అవయవం కాదు కదా అవయవాలందు భేదం ఉంది కదా అట్లనే బ్రహ్మమునందు అవయవ భేదం ఉందంటావా సుగత భేదం ఉందంటావా అంటే లేదు ఎందుకు బ్రహ్మమునకు అవయవాలే లేవు నిష్క్రియం నిష్కలం శాంతం నిరవద్యం నిరంజనం నిష్కలం అంటే ఎలాంటి అవయవాలు లేనటువంటిది నిర్విశేషమైనటువంటిది ఏలాంటి విశేషాలు దానికి లేవు నిర్విశేషే పరా గతం శబ్ద ప్రవర్తతే కటారుద్రూపని శ్రద్ధ చెప్తుంది ముప్పై రెండో శ్లోకంలో నిర్విశేషమైనటువంటి పరబ్రహ్మం ఉంది దానిలో ఎలాంటి విశేషాలు లేవు ఎలాంటి అవయవాలు లేవు ఏ విధమైనటువంటి విలక్షణత లేదు దానిలో అందువల్ల అవయవాలే దానికి లేదనప్పుడు అవయవ భేదం స్వగత భేదం ఎలా చెప్పగలుగుతావు లేదు కానీ స్వామీజీ బ్రహ్మానందు మీరు సత్తు చిత్తు ఆనందము అని ఇవి చెప్తారు కదా అవి అవయవాలు చెప్పండి అంటే చూడు ఒక పురుషునిలో ఉన్నటువంటి అవయవాలు అవి ప్రసంగం వచ్చినప్పుడు ఆ పురుషుని నుండి వేరు చేయడానికి వస్తుంది ఇప్పుడు ఒక వ్యక్తికి కాలుకు పెద్ద వ్రణం అయ్యి క్రమేణా కాలు యొక్క మాంసాన్ని తినుకుంటూ తినుకుంటూ అది పైకి డాక్టర్ దగ్గరికి వెళ్ళాడు డాక్టర్ అన్నాడు అయ్యా ఈ వ్రణము దీన్ని ఇలాగే ఉంచినట్లయితే అది క్రమేణ పైకి నీకు ప్రాణానికే హాని కలిగజేస్తుంది అని ఈ విధంగా చెప్పాడు అప్పుడేమంటాడు పేషెంట్ స్వామీజీ ఈ కాలు తీసే ఇంతవరకు తీసినా గానీ కుంటి వాళ్ళు ఎంతమంది లేరు నేను కూడా బ్రతకగలుగుతాను కానీ ఈ వ్యాధి నుంచి నన్ను రక్షించు అంటాడు అంటే ప్రసంగం వచ్చినప్పుడు అవయవాన్ని తీసేయగలుగుతాను కానీ బ్రహ్మం నాకు ఏవైతే సత్తు చిత్తు ఆనందాదులు అవయవాలు చెప్పాలి అని అంటున్నావు కదా శంకరకరుడు అన్నాడు కదా ఇంత పూర్వం ఈ సత్తు చిత్తు ఆనందాదులను బ్రహ్మం నుండి వేరు చేయగలవా చేయలేవు ఎందుకంటే బ్రహ్మం యొక్క స్వరూపమే కాని అవి అవయవాలు కాదు బట్ ధర్మాలుగా చెప్పుకుంటాం సత్తు చిత్తు ఆనందాది ధర్మాలు ఉన్నాయని చెప్పుకుంటాం కానీ అవయవాలు కావాలి ఉదాహరణకు చందనం నందు కటుత అంటే గట్టిగా ఉంటుంది కదా కట్టే కటుత్వం కటుత మరియు సుగంధము శీతలత్వము ఇవన్నీ కూడా చందనంలో ఉన్నాయి ఇవి వేరు చేయగలవా చందనం నుండి అవయవాలు అయితే వేరు చేయవచ్చు కానీ అవయవాలు కావా అవి చందనం యొక్క ధర్మములు చందనం యొక్క స్వరూపమే అవి కటుత సుగంధము శీతలము అనేవి చందనం యొక్క స్వరూపములే చందనం యొక్క ధర్మములు అవయవాలు కావు అట్లే పుష్పంలో స్పర్శం ఉంది రూపం ఉంది రసం ఉంది గంధం ఉంది ఇవన్నీ పుష్పం యొక్క ధర్మాలు పుష్పం యొక్క స్వరూపమే పుష్పం కంటే భిన్నములు కావవి పుష్పం యొక్క అవయవాలు కావవి అలాగే అగ్నిలో దాహకత్వం ప్రకాశకత్వం ఉంది ఇది అగ్ని యొక్క ధర్మం అగ్ని యొక్క స్వభావం స్వరూపం ఈ దాహకత్వమును ప్రకాశకత్వం అగ్ని నుండి వేరు చేయగలవా చేయలేవు అగ్ని ఉన్నది అంటే దాహకత్వం ఉంటుంది అగ్ని ఉన్నది దాహకత్వం లేదంటే అది అగ్ని కాదు అది చిత్రాగ్ని ఉండవచ్చు ఎక్కడైనా గీయబడినటువంటి అగ్ని ఉండవచ్చు అది కానీ వాస్తవమైనటువంటి అగ్ని కాదు అది అగ్ని అన్నప్పుడు దాహకత్వం ప్రకాశకత్వం తప్పకుండా ఉంటుంది ఎందుకంటే దాని యొక్క దాని ధర్మాలు కాబట్టి దాని నుండి వేరు చేయలేము అట్లే సత్తు చిత్తు ఆనందములు ఏవైతే ఉన్నాయో ఇవి పరస్పర భిన్నములు కావు బ్రహ్మం నుండి భిన్నములు కావు సత్తు అంటేనే చిత్తు చిత్త అంటేనే ఆనందం ఇవి భిన్నములు కావు మరి బ్రహ్మం నుండి కూడా భిన్నములు కావు బ్రహ్మం యొక్క స్వరూపంలే అహమస్మి సదా భామి కదా చిన్నహమ్రి బ్రహ్మ అహమత సిద్ధం సచ్చిదానంద లక్షణం అహమస్మి నేను ఉన్నాను నేను ఉన్నాను నేను ఉన్నాను అనేటువంటి ఈ అనుభవము అందరిలో సదా విద్యమానమై ఉందా లేదా జాగ్రత్తలో ఉన్నావు స్వప్నంలో ఉన్నావు సుక్షప్తులో ఉన్నావు సమాధిలో ఉన్నావు మూర్చలో ఉన్నావు ప్రళయంలో ఉన్నావు ఎప్పుడు కూడా ఆత్మ యొక్క అస్తిత్వానికి లోటు అనేది లేదు మాసాబ్ద యుగ కల్పేశ్వ గతాగమ్యు అనే కథ నాస్త నచ్చోదేతి సంవిధిక స్వప్నంలో సుక్షిప్తులు మాసంలో కల్పంలో ఆయనంలో సంవత్సరంలో యుగంలో అన్ని కాలాల్లో ఉంది మరి అన్ని కాలయందు ప్రకాశిస్తూ ఉంది ప్రకాశకుడెవరు తానే ఎవరైతే సదా విద్యమానమై ఉన్నాడో సద్రూపం చేత అతడే ప్రకాశిస్తున్నాడు జాగ్రత్తలో ఉన్నాడు తానే స్వప్నంలో ఉన్నాడు తానే సుశిప్తులో ఉన్నాడు తానే మరి జాగ్రత్తను ప్రకాశించేందెవరు తానే సుశిప్తిని ప్రకాశించేందెవరు తానే స్వప్నాన్ని ప్రకాశించిందెవరు తానే భూతకాలాన్ని ప్రకాశించింది తానే వర్తమానాన్ని ప్రకాశిస్తున్నది తానే భవిష్యత్తును కూడా ప్రకాశించేది తానే అందుకని అన్ని కాలాల్లో ఉంటూ సత్తారూపం చేత మరి అన్నిటిని ప్రకాశించేది తానే తనకంటే భిన్నమైన ప్రకాశకుడు మరొకటి లేడు మరి అన్ని కాలాల్లో ప్రియ రూపం చేత ఆనందరూపం చేత ఉన్నదెవరు తానే మానభూవ భూయాసం ఇది ప్రియమాత్మ నీక్ష అనంటూ శ్రీ విద్యారాణి గురుదేవులు మొదటి ప్రకరణంలో ఎనిమిదవ శ్లోకంలో చెప్పాడు కదా నేను ఎల్లప్పుడూ ఉండాలి అనే కోరుకుంటారు ఎందుకు కదాచిందహం అప్రియ నేను ఎప్పుడు కూడా అప్రియుణ్ణి కాదు ఎల్లప్పుడూ ప్రియ రూపుణ్ణి ఆనంద రూపుణ్ణి ఏ కాలం నందు కూడా ఏ అవస్థయందు కూడా నాకు అప్రియం కావాలని ఎవరు కోరుకోరు ఎందుకు తాను ప్రియ రూపుడున్నాడు కాబట్టి ఆనంద రూపుడున్నాడు కాబట్టి కాబట్టి ఏది సత్తో అదే చిత్తు ఏది చిత్తో అదే ఆనందం అందుకని ఈ సత్తు చిత్తూ ఆనందములు పరస్పరములు భిన్నములు కావు ఏమనగా ఒకే బ్రహ్మం యొక్క స్వరూపము ఒకే బ్రహ్మం యొక్క ధర్మములు ఆ ధర్మాలను బ్రహ్మం నుండి వేరు చేయడానికి కూడా రాదు భిన్నములైతే వేరు చేయడానికి వస్తాయి భిన్నములు కావు అందువల్ల బ్రహ్మము నిరవయవమున్నందువలన బ్రహ్మ ఉన్నందు భేదము లేదు అందుకని సజాతీయ భేదము లేదు విజాతీయ భేదము లేదు స్వకత భేదము కూడా లేదు అందువల్ల అద్వితీయం అద్వైతం అద్వయం అని చెప్పబడుతుంది ఆత్మ అతవ బ్రహ్మము త్రివిధ భేద రహితత్వం అద్వైతత్వం అని ఈ విధంగా అద్వితీయత్వమునకు ఒక ప్రకారమైనటువంటి ప్రక్రియ చేత తెలుసుకున్నాము అద్వితీయమైనటువంటి శబ్దానికి అర్థము తెలుసుకున్నాం ఇంకొక రకంగా కూడా చెప్పుకోవచ్చు పంచభేద రహితం ఉన్నందువలన కూడా అద్వైతం అని చెప్పుకోవచ్చు అద్వైతం అంటే ఏంటి ద్వైతము లేనిది అని అర్థం అంతే కదా ద్వైతం అంటే భేదము అంటే రెండో వస్తువు ఉంటే అక్కడ ద్వైతం ఏర్పడుతుంది ఆ రెండింటి అందు భేదము చెప్పడం సంభవిస్తుంది కానీ రెండవ వస్తువే లేదు ద్వైతమే లేదు అన్నప్పుడు అది అద్వైతమే అందువల్ల ఇక్కడ పంచ విధ భేదములు లేనటువంటిది అద్వైతం అని ఈ విధంగా కూడా చింతన చేయవచ్చు పంచభేదములు ఏవి అనంటే జీవేశ్వర భేదము ఒకటి జీవుల పరస్పర భేదము ఇది రెండవది జీవులకు జడమైనటువంటి పదార్థాలకు ఉన్నటువంటి భేదము ఇది మూడవది మరి ఈశ్వరునికి జడ పదార్థాలకు ఉన్నటువంటి భేదము ఇది నాలుగవది మరి జడ పదార్థాల్లో పరస్పర భేదము ఒక జడ పదార్థమునకు మరొక జడ పదార్థంనకు భేదం ఇది ఐదవది అందుకని జీవ జీవభేదము జీవ ఈష భేదము జీవ జడ భేదము జడ జడ భేదము జడ ఈష భేదము అని ఈ విధంగా ఐదు ప్రకారాల భేదము ఉంటుంది ఈ ఐదు ప్రకారాల భేదము ఆత్మయందు అందు లేదు జీవేశ్వరుల యొక్క భేదము ఇది కల్పితమున్నది వాస్తవం కాదు జీవునికి ఉపాధి అవిద్య అథవా అంతఃకరణము ఈశ్వరునికి ఉపాధి మాయా ఇప్పుడు అవిద్య మాయా అనేటువంటి వల్ల వచ్చినటువంటి భేదమే గాని చైతన్యంలో భేదం లేదు జీవేశ్వరులకు భేదం లేదు జీవో బ్రహ్మ యో జీవుడు వాస్తవంగా బ్రహ్మమే కానీ అవిద్యారూప ఉపాధి చేత జీవుడుగా మాయారూప ఉపాధి చేత ఈశ్వరుడుగా వ్యవహరింపబడుతున్నాడు కానీ వాస్తవంగా స్వరూపం చేత భేదం లేదు ఔపాధిక భేదమే ఉంది ఏ విధంగా మహాకాశంకే ఘటాకాశం అని మఠాకాశం వ్యవహారం చేస్తున్నాం మనం కానీ మఠరూప ఉపాధి ఘటరూప ఉపాధిని తొలగించినట్లయితే ఆకాశంలో భేదం ఉందా లేదు అట్లే జీవేశ్వరులకు కూడా ఔపాధికమైనటువంటి భేదమే विद्यामायल व उपाधिक भेदमे वास्तव भेदमू ले रेडवदी जीवल परस्पर भेदम अंत मरुक जीवन की भेदम प्रती यज्ञतत्ते देवत् देवत्वड़े यज्ञतत् जीवल्ल परस्पर भेद कहीं वास्तव का साभास अंतरण रूप उपाधिकृतमेंट भेदमे का వాస్తవం కాదు ఏ విధంగా అంటే ఒక ఘటాకాశానికి మరొక ఘటాకాశానికి భేదముంది ఇదొక ఘటము ఇదొక ఘటము ఘటల్లో భేదముంది కాబట్టి ఘటాకాశానికి కూడా భేదము వ్యవహారం అవుతుంది కానీ ఘటములు రెండింటిని తీసేస్తే ఆకాశంలో భేదముందా లేదు రెండింటిని పగులు అనుకోండి అప్పుడు ఘటాకాశాలు ఏవీ లేవు ఉన్నది మహాకాశమే అట్లే ఒక జీవుని యొక్క ఉపాధి అంతఃకరణము మరొక జీవుని యొక్క ఉపాధి అతనికి ఉన్నటువంటి అంతఃకరణం ఈ అంతఃకరణం సాభాస అంతఃకరణం అంటే ఆభాష సహిత అంతఃకరణం చైతన్య ప్రతిబింబాన్ని గ్రహించి చైతన్యం వల్లే భాసమానం అవుతున్నటువంటి ఏ సాభాష అంతఃకరణం ఆ అంతఃకరణం భేదము చేత జీవులలో భేదం కనపడుతుందే గానీ వాస్తవంగా జీవుల ఎందు భేదం లేదు సకల జీవులలో కూడా ఉన్నది ఒకే ఒక ఆత్మ ఈశ్వర సర్వభూతానం హృదయ అర్జున తిష్టతి సర్వభూతస్థమాత్మానం సర్వభూతాన్ని చాత్మని ఏక ఏ హి భూతే భూత రూపం రూపం ప్రతి రూపో బూవ అనంటూ అనేక శ్రుతులు చెప్తూ ఉన్నాయి క్షేత్రజ్ఞం చాపి మాం విద్య సర్వక్షేత్రు భారత అహమాత్మ గుడాకేశ సర్వభూతాశయ అనంటూ ఈ విధంగా మనకు గీతాచార్యులు కూడా చెప్పారు కాబట్టి అన్ని భూతాల్లో ఉన్నది ఒకే ఒక ఆత్మ రెండవ వస్తువు లేదు ఏకమేవో అద్వితీయం బ్రహ్మ అందుకని జీవుల ఎందు పరస్పర భేదము లేదు అట్లా జీవ జడ భేదం కూడా లేదు జీవునికి ఒక జడ పదార్థానికి ఇప్పుడు ఒక వ్యక్తి ఉన్నాడు ఒక దేవదత్తుడు వ్యక్తి అతనికి భిన్నంగా ఎదురుగా ఒక ఘటం ఉంది అనుకోండి లేదా ఒక టేబుల్ ఉన్నదనుకోండి అనేక జడ పదార్థాలు ఉన్నాయి కదా ఆ జడ పదార్థాలు అంటే ఈ దేవదత్తుడు కాదు దేవదత్తుడంటే ఆ జడ పదార్థాలు కాదు భేదం ఉంది కానీ ఇది వాస్తవ భేదం కాదు ఇది కూడా కల్పితమే ఎందుకని ఈ దేవదత్తులో సాభాస అంతఃకరణ రూప ఉపాధి ఉంది ఆ జడ పదార్థాలు నిరాభాసరమైనటువంటి నామరూపమైనటువంటి ఉపాధులతో కూడుకొని ఉన్నాయి అందుకని సాభాస అంతఃకరణ రూప ఉపాధి నిరాభాష నామరూపమయమైనటువంటి ఉపాధుల చేత జడమైనటువంటి పదార్థాలకు చేతన పురుషునికి భేదం కనపడుతుంది జీవునికి జడమునకు భేదం కనపడుతుంది కానీ వాస్తవమైనటువంటి భేదము లేదు ఏ విధంగా అంటే స్వప్న జగత్తు అదే కూడా జీవులు కనపడతారు స్వప్నంలో కూడా జడ పదార్థాలు నది పర్వత చెట్టు చేమలు ఘటము పటము మొదలైనటువంటి జడ పదార్థాలు కూడా అక్కడ మనకు కనపడుతున్నాయి రాయి రప్ప మొదలైన ఉన్నాయా ఉన్నాయి జీవులు కూడా ఉన్నారు కానీ రెండు కల్పితమే స్వాప్న జీవులు సత్యం కాదు మరి స్వాప్న పదార్థాలు కూడా సత్యం కాదు అట్లా ఈ జీవుని యొక్క ఉపాధి అంతఃకరణం ఉంది ఆ అంతఃకరణం అనేటువంటిది ఉన్నది కాబట్టి ఆ అంతఃకరణ రూపా ఉపాధిని తొలగించినట్లయితే జీవుడు లేడు కేవలం మిగిలింది బ్రహ్మ చైతన్యమే అట్లా ఈ కల్పితమైనటువంటి స్వప్న ప్రపంచంలో గోచరిస్తున్నటువంటి జడ పదార్థాల వలె ఈ జడ పదార్థాలు బాహ్య జగత్తులు ఏవైతే మనకు కనపడుతున్నాయో ఇవి కూడా వాస్తవములు ఇవి కూడా అధ్యస్థములే కానీ కల్పిత భేదము ఉంది కానీ వాస్తవ భేదం లేదు ఉన్నది ఒకే చైతన్యము అని తెలుసుకోవాలి మరి ఈశ్వర జడ భేదం ఇక్కడ కూడా ఈశ్వరునికి ఉపాధి సాభాస మాయా ఆభాస సహితమైనటువంటి మాయా మరియు జడములకు నామరూపమైనటువంటి ఉపాధులు ఉన్నాయి ఇది కూడా సాక్షికి మరియు స్వప్న ప్రపంచంలో కనపడేటువంటి దృశ్య పదార్థాలకు జడ పదార్థాలకు ఏ భేదం ఉందో అటువంటిది అంటే కల్పితమే అని తెలుసుకోవాలి స్వప్న సాక్షికి స్వాప్కమైనటువంటి జడ పదార్థాలకు ఏ విధంగా భేదం ఉన్నదో అట్లే ఇక్కడ కూడా ఈశ్వరునికి మరియు ఈ జడ జగత్తుకు ఉన్నటువంటి భేదము కల్పితమే వాస్తవం కాదు అందుకని ఈశ్వర జడ భేదము కూడా కల్పితమే ఇక ఐదవది జడ జడ భేదం అంటే జడ పదార్థాలకు పరస్పర భేదం నామరూపమైనటువంటి ఉపాధి కృతమై ఉన్నందువలన ఇవి రజ్జునందు కల్పితమైనటువంటి సర్పము దండ జలధార భూరేష పూలమాల ఇత్యాది కల్పితమైన పదార్థాలు భ్రమచేత ప్రతీయమానమైనప్పటికీ కూడా అవి వాస్తవములు కావు రజ్జుయందు కల్పితములు ఉన్నాయి అయినా కానీ వాటి ఎందు పరస్పర భేదం కనపడుతుంది రజ్జు ఎందు కల్పితమైనటువంటి సర్పము ఏదైతే ఉందో అదే రజ్జు ఎందు ఇంకొక పురుషునికి పూలమాల సంస్కార బలము చేత అతనికి పూలమాలగా భ్రాంతి కలిగింది ఆ సర్పము కల్పితమే పూలమాల కల్పితమే సర్పమంటే పూలమాల కాదు పూలమాల అంటే సర్పం కాదు రెండింటికి పరస్పర భేదం ఉంది కానీ ఈ భేదం వాస్తవమా అది కల్పితమే ఇది కల్పితమే అట్లా ఈ సంపూర్ణ జగత్తులో మనకు ప్రతీయమానం వస్తున్నటువంటి ఈ జడ పదార్థాలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా బ్రహ్మానందం అధ్యస్థములు కల్పితములు కాబట్టి వీటిలో అవి వాస్తవములైతే పరస్పరం భేదం చెప్పడానికి వచ్చు కానీ కాదన్నప్పుడు కల్పితములైనప్పుడు వాటిలో భేదం ఎక్కడిది అన్నీ మిథ్యనే ప్రజ యొక్క జ్ఞానం అయితే అన్నీ ఒక్కేసారి మాయమైపోతాయి జూనందు కల్పింపబడినటువంటి సర్పం కానీ పూలధమాల గాని దండ బూరేష మొదలైనటువంటి ఇవన్నీ కూడా ఒక్కసారిగా మాయమైపోతాయి అధిష్టాన జ్ఞానమైన తర్వాత అవి లేనేలేవు కల్పితలు ఉన్నాయి మా కల్పిత వాటిలో పరస్పర భేదం ఎలా చెప్తావు నువ్వు అందుకని జడ పదార్థాలందు కూడా వాస్తవమైనటువంటి భేదము లేదు జడ పదార్థాల్లో పరస్పర భేదం కూడా లేదు ఈ విధంగా जीवेश्वर ओकर भेदम का जीवल युना परस्पर भेदम का जीव जड़ भेद यानी ईश जड़ भेदी जड़ जड़ भेदम का जड़, जड़, जड़, जड़, जड़, जड़ पदार्थ होती परस्पर भेदम गानी। वो वो का पंचभेद आत्मयंध ले अद्वितीय परब्रह्म चैतन्य अद्वैत अद्वितीय अद्वयम చెప్పబడుతుంది ఈ ప్రకారంగా అద్వైతం అనేటువంటి శబ్దానికి అర్థం తెలుసుకున్నాము బాగా చక్కగా మరణం చేయండి ఈ విశేషణాలన్నీ కూడా బ్రహ్మం నాకు చెప్పబడినటువంటి అసంగమని స్వయం పూర్ణమని వ్యాపకమని అనంతమని అద్వితీయమని ఈ విశేషణాలు ఏవైతే ఉన్నాయో బాగా చక్కగా చింతన చేయాలి ఇప్పుడు మనం తెలుసుకున్న ప్రకారంగా అనేక శృతి ప్రమాణాల చేత స్మృతి ప్రమాణాల చేత యుక్తుల చేత మరి అనుభవం చేత చక్కగా చింతన చేసినట్లయితే ఇదే నిధిధ్యాసనం అనబడుతుంది ఈ నిధిధ్యాసనం చేత ఏమవుతుంది అంటే మనకు విపరీత భావన నివృత్తమయ్యి బ్రహ్మానుభూతి కలుగుతుంది నేనే బ్రహ్మం దృఢ నిశ్చయం కలుగుతుంది దృఢ అపరోక్ష బ్రహ్మ జ్ఞానం కలగడానికి అవకాశం ఉంది కాబట్టి ఈ విశేషణాలను पदे पदे मल्ली मल्ल चिंत विचार मरण चयी मन को चाल उपयोगपड़ता है सर ओम सहना सहन भुन सह वीर वावै तेजस्वी तमस्तु विशाव हई శాతి శాంతి శాంతి